జ్యేష్ట బ్రహ్మణిమణాధిపత సివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపే గురు పరంపరా ారాయణం నమస్కృతీ సరస్వతీ యాసంతతో జయముదీరే స్వధర్మమేక్షకంపితుమర్హసి ధర్మ్యాద్ధాన్యత్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 తను చేయవలసినటువంటి కర్తవ్య కర్మకి స్వధర్మము అనిపి ఈ పరిస్థితి ఎలా నిర్ది నిర్ధారితమవుతుంది అంటే అది ఒకప్పుడు పుట్టిన దేశాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఈ హిందూ దేశం భారతదేశంలో పుట్టిన వాడికి స్వధర్మం ఒక రకంగా ఉంటే విదేశాల్లో అమెరికాలోనూ అక్కడ ఉన్నవాడికి స్వధర్మం ఇంకో రకంగా ఉంటుంది ఆ దేశాన్ని బట్టి కూడా స్వధర్మం నిర్ధారితమవుతుంది ఎప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏమిటంటే ధర్మము దేశకాలాపేక్షంగా ఉంటుంది ఆత్మతత్వము దేశకాలములకు అతీతంగా ఉంటుంది దేశకాలముల చేత ప్రభావితం కాదు ఇండియాలో ఉన్నవాడి ఆత్మ ఓ రకంగానూ అమెరికాలో ఉన్నవాడు ఆత్మ ఇంకో రకంగానూ ఉండదు అలా ఉంటుందని కూడా కొంతమంది భ్రమపడతారు అలా ఉండదు ఇండియాలో ఉన్నవాడి ధర్మం ఓ రకంగానూ అమెరికాలో ఉన్నవాడి ధర్మం ఇంకో రకంగానూ ఉండవచ్చు ఉదాహరణకి సౌత్ ఇండియాలో దేవాలయంలోకి వెళితే చొక్కాతో రానివ్వరం ఏదో వాళ్ళకేదో చేసాం చొక్కా తీసేసి రావాలని ఒక రూలు నార్త్ ఇండియాలో చొక్కామాట దేవుడుకు పైన టోపీ కూడా పెట్టుకుని వెళ్తారు చొక్కా ఒకటి సూటు బూట్తో వెళ్తారు తర్వాత కోయంబత్తూరు ఆశ్రమంలో లంచ్ హాల్లోకి భోజనం చేసే హాల్లోకి ఎవళ్ళు చెప్పులతోటి ప్రవేశించారు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 వాళ్ళు ఎప్పుడైనా కోయంబత్తూరు వచ్చారనుకోండి దమ్ముని మర్చిపోయి లోపలికి చెప్పులతో వచ్చేసి ఆ తర్వాత ఎవరో పాయింట్అవుట్ చేస్తే బయటకు వచ్చి వదిలేసి వస్తాను మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామనుకోండి నేను ఒకటి సార్లు ఇలా ట్రబుల్ బట్ట బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తే ఏమిటో కాళ్ళంతా జుబుమలు లాగిస్తూ ఉంటే చాలా చలిగా ఉంటుంది నేను ఒక్కడే చెప్పులు లేకుండా ఉన్నవాడిని అందరూ పాయింట్అవుట్ చేస్తారు స్వామీజీ మీరు చెప్పులు బయటకు వదలక్కర్లేదు దయచేసి వెళ్ళి తొడుక్కుంటండి సో ధర్మం అనేది నేను ఊరికేదో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 ఇది ప్రధానమైనటువంటి బోధన సో ఇది ఒకప్పుడు ఏమనిపిస్తుందంటే కొంత సెంటిమెంటల్గా మాట్లాడినప్పుడు ధర్మాన్ని కొంత డెనిగ్రేడ్ చేసే యాటిట్యూడ్ ఉంటుంది ప్రేమ ముఖ్యమండి ధర్మం కాదు ముఖ్యమని ఎవరన్నా అంటుంటే మీరు విని అలాగా దానికి ఒక సెంటిమెంట్ని పెట్టి ధర్మాన్ని కొంత డౌన్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది సరికాదు ప్రేమ ముఖ్యం ధర్మం కూడా ముఖ్యం రెండింటికి క్లాష్ ఉండదు తర్వాత ఎక్కడైనా మీకు క్లాష్ వచ్చిందంటే ఇప్పుడు అర్జునుడికి అటువంటి క్లాషే వచ్చింది అది ప్రేమ కాదది పొరపాటు ఇట్స్ ఎ సెంటిమెంట్ లవ్ ఈస్ డిఫరెంట్ అండ్ సెంటిమెంట్ ఈస్ డిఫరెంట్ లవ్ డజంట్ బైండ్ సెంటిమెంట్ చేస్తుంది లవ్ మీ ధర్మానుష్ఠానానికి అడ్డు రాదు సెంటిమెంట్ అడ్డు కాబట్టి లవ్కి సెంటిమెంట్కి మధ్యలో డిఫరెన్స్ చాలా సూక్ష్మంగా ఉంటుంది కనుక లవ్ని ధర్మాన్ని వాటికి రెండింటికి మధ్యన ఘర్షణ లేకపోతే టక్కర్ వేసి ఒకదానికంటే ఇంకొకటి గొప్పది అని చెప్పే ప్రయత్నం చేయకూడదు లవ్ ఈజ్ గ్రేట్ ప్రేమాన్నది చాలా గొప్పది కానీ ధర్మము చాలా ముఖ్యం స్వధర్మానుష్ఠానాన్ని ఎన్నడూ విడనాడకూడదు మనిషి స్వధర్మం నుంచి పక్కకు జరిగే ప్రయత్నం ఎందుకు చేస్తాడంటే ప్రేమ కారణంగా కాదు నాగద్వేషాల కారణంగా స్వధర్మానికి పక్కకి పోయే ప్రయత్నం చేస్తాడు ఆ విషయాన్ని గీతలో బాగా నిరూపిస్తారు రాగద్వేషములు ఉంటాయి ఎవో కొన్నింటియందు తీవ్రమైన రాగము మరికొన్నింటిపై ద్వేషము ఉండబట్టి ఆ రాగద్వేషములచే ప్రభావితుడై తనకు తనంత తానుగా సంప్రాప్తమైనటువంటి కర్తవ్యకర్మను అనగా స్వధర్మాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనిషి ఆ ప్రయత్నం చేయవద్దు నీ స్వధర్మ నీ ధర్మాన్ని నీవు ఖచ్చితంగా అనుష్ఠించు అని శ్రీకృష్ణుడు చెప్తాడు మీకు అప్పుడప్పుడు కొంతమంది ఏమని చెప్తారంటే క్రైస్ట్ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడు అని ఈ విధంగా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు చాలా తప్పు ఆ క్రిటిసిజం ఎందుకంటే క్రైస్తు ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించమని ఎవరికి చెప్తాడు ఎప్పో స్టిల్స్ అని ఉంటారు పన్నెండు మంది విద్యార్థులు శిష్యులు ఉంటారు వాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా క్రీస్తు యొక్క శిష్యులుగా చేస్తారు క్రీస్తు సర్వసంగ పరిత్యాగి అది గమనించదగ్గ విషయం క్రీస్తు బోధలవి చేస్తున్న సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు ఆయన తల్లి బ్రదర్స్ ఎవరో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు జోసెఫ్ ఇలాగే ఎవరో బ్రదర్స్ ఉంటారు వాళ్ళు వస్తారు వచ్చి ఎవరోలో చెప్తారు ఏ క్రైస్ట్ ఏ జీసస్ యువర్ మదర్ హ్యాస్ కమ్ అండ్ యువర్ టూ బ్రదర్స్ హెవ్ కమ్ అండ్ అంటే ఆయన అంటాడు ఆర్ ఆల్ ఆఫ్ యూ నాట్ బ్రదర్స్ మీరందరూ నాకు బ్రదర్స్ కదా ఏమి అని స్త్రీల వైపు చూపించి మీరందరూ నాకు మదర్స్ కదా ఏమి అని అంటారు అని వాళ్ళ లోపలికి తీసుకురుండను తను వెళ్ళి వాళ్ళని కలవడము ఇవేమీ చేయడు ఈ డజన్ డజన్ హీ డజన్ ఎనీ ఆఫ్ వస్తుంది హీ డిక్లేర్స్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ మై బ్రదర్స్ అండ్ మూవ్ సో ఆ విధంగా సర్వసంగ పరిత్యాగి వీళ్ళను కూడా మీరు కూడా ఆ విధమైనటువంటి విధంగానే ఉండండి అని బోధిస్తాడు ఈ పన్నెండు మందికి ఈయన్ని ఎప్పుడైతే ఈ కింగ్ యొక్క పరిచారకులు వాళ్ళు ఈయన్ని హింసపెట్టే ప్రయత్నం చేస్తారో ఆ సందర్భంలో ఈ పోస్టింగ్స్లో ఒకడు మనం తిరగబడదామనో ఏదో అంటే దానికి చెప్తాడే అంతేగా కాబట్టి తన దగ్గర సర్వసంగ ప్రత్యాగంగా ఉన్న శిష్యునికి బోధించిన ఉపదేశం కానది ఊలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పిన మాట కాదు ఊలో వాళ్ళందరినీ కూర్చోబెట్టిన చెప్పిన సందర్భం ఇంకొకటి ఉంది అసలు ఈ బైబిల్ని మాకు తెలుసు అన్నవాళ్ళు మన దగ్గరికి వచ్చి కొంత నేర్చుకుంటే కూడా మంచిది ఊలో వాళ్ళందరినీ కూర్చోబెట్టిన సందర్భం ఏమిటంటే ఈయన జూయిష్ టెంపుల్కి వెళ్తాడు జూయిష్ టెంపుల్కి వెళ్ళినప్పుడు చిత్రం నాకు చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ టెంపుల్ చుట్టూ షాపులు ఉంటాయి టెంపుల్ ప్రాకారం లోపల పెట్టే షాప్స్ ఉంటాయి ఈయన ఏమంటాడంటే ఇది టెంపులా అంగడియా అని అడుగుతుంది అడిగి అయితే వాళ్ళందరూ అడుగుతారు అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు టెంపుల్లో షాప్స్ ఉండకూడదు వీటన్నింటినీ తీసే ఉంటాడు వీళ్ళందరూ ఈ షాప్ ఓనర్స్ అందరూ వెళ్ళి కింగ్తోటి కంప్లైంట్ చేస్తాను నేను ఒక ఆర్కియాలజీ ప్రొఫెసర్ తోటి ఆ జూయిష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళా వెళ్ళినప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పాడు స్వామీజీ క్రైస్ట్కి క్రైస్ట్ని క్రూసిఫై చేసిన కింగ్ పైలట్ అని అతనికి అసలు క్లాష్ ఎక్కడ ఆరంభమైందో చెప్పండి తెలుసా మీకు అని అడుగుతాడు అంటే నాకు తెలియదు చెప్పన్న అంటే అంటాడు పైలట్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ గాయ్ పైలట్ రోమన్ రోమన్ రిప్రజెంటేటివ్ ఈ జూయిష్ రిలీజియస్ పీపుల్ ఉంటారు వాళ్ళతో ఆయన కుమ్మక్క అయిందేం లేదు హీ హీ డజంట్ కేర్ ఫర్ వన్ రిలీజియన్ అర్థం సో క్రైస్త్ లోకల్గా ఉండే జూయిష్ ప్రీస్ట్ చెప్పేదానికి విరుద్ధంగా క్రైస్ట్ చెప్తే అతనికి ఏం లేదు హీ వాషస్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆల్సో సందర్భంలో సో అతను అడుగుతాడు ఈ జూష్ ప్రీస్ట్ని ఫైనల్గా ఏం చేద్దామో చెప్పండి ఈ మనిషిని ఏం చేద్దాం ఇప్పుడు ఇద్దరు ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారు ఒకడు క్రైస్తు ఇంకొకడు ఏదో బార్బడాస్తున్నావు ఇంకో క్రిమినల్ ఎవరో ఒకళ్ళకి క్షమాభిక్ష పెట్టే సంప్రదాయం ఉంటుంది ఆయన ఏమనుకుంటాడంటే క్రైస్తకి క్షమాభిక్ష పెడదామని అనుకుంటాడు పైగా అంటాడు ఈలో తప్పే నాకు కనపెట్టలేదని కూడా అంటాడు ఈ పైలట్ అంటే వీళ్ళు అంటారు నోనో క్రైస్తకి క్షమాభిక్ష మేము ఒప్పుకోము ఈ రెండో వాడికే క్షమాభిక్ష పెట్టమని అడుగుతారు అంటే అతను అంటాడు మీ అభిప్రాయం నాకు ఏ దోషమో కనపడలేదు అతను అతనికి వదిలిపెట్టొద్దు వీడేమో మద్దతు చేసిన వాడిని వీడిని వదిలిపెట్టమని మీరు అడుగుతున్నారా అని అడుగుతాడు అంటే అవునంటారు వాళ్ళు అంటే అప్పుడు ఇతను వదిలిపెట్టేసి అతను ఇప్పుడైతే ఇతన్ని ఏం చేయమంటారు అని అడుగుతాడు అంటే క్రూస్టిఫై హిమ్ అంటే అతను ఏమంటాడంటే ఆ పక్కనే బౌల్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్లో చేతులు కడుక్కుని ఐఆమ్ వాషింగ్ ఆఫ్ మై హ్యాండ్స్ యూ క్రూసిఫై హిమ్ ఇఫ్ యూ వాంట్ టు క్రూసిఫై హిమ్ యూ లీవ్ హిమ్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ హిమ్ అని అతను వాళ్ళ మీద వదిలేస్తాడు ఆ బాధ్యతని అతను ఆ రెలిజియస్ ఎఫైర్స్లో కలగజేసుకోడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆర్కియాలజీ ప్రొఫెసర్ అడిగాడు క్రైస్ట్కి లోకల్ ప్రీస్ట్స్కి దెబ్బలాట అసలు ఎక్కడొచ్చిందో మీకు తెలుసా అంటే అంటే రెలిజియస్ ఇష్యూలో అంటే కాదంటాడు ఈ కాన్ఫ్లిక్ట్ ఈస్ నాట్ రిలీజియస్ ఇన్ నేచర్ ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఈ షాపులన్నీ టెంపుల్ కాంప్లెక్స్ అంతా వాళ్ళు కమర్షియలైజ్ చేసి కూర్చోబెడతారు ఆ షాపులు అక్కడ ఉండకూడదు టెంపుల్లో ఈ అంగడి వ్యవహారం నడిపించకూడదు అని చెప్పేసి అతను ఒక రెవల్యూషన్ లాగా తీసుకొస్తాడు ఆ షాప్స్ అన్ని అక్కడి నుంచి తీయించేస్తాడు అక్కడి నుంచి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఆరంభం అవుతుంది అక్కడ కింగ్కి ఈ ప్రీస్ట్లు ఏమనుకుంటారంటే కింగ్ తోటి కనుక క్రైస్తుకి కాన్ఫ్లిక్ట్ మనం క్రియేట్ చేసినట్లయితే కింగ్ పనిష్ చేస్తాడు కింగ్ అంటే రోమన్ రిప్రజెంటేటివ్ రోమన్ సామ్రాజ్యం అది మతపరమైన కాన్ఫ్లిక్ట్ని కనుక కింగ్ దగ్గర పెడితే కింగ్ పెద్ద ఇంప్రెస్ అవ్వడు పట్టించుకోడు ఏదో మీ మతం మీ మతం ఏదో ఒకటి కానీ ఎకనామిక్ రోమన్ సిస్టమ్ ఏమిటంటే నాకు ఆ ప్రొఫెసర్ చెప్పాడు రోమన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ లా రోమన్స్ లాస్ ఆల్ ఇంపార్టెంట్ లాని వైలేట్ చేయడానికి వీరు లేదు అలా ఉండేది రోమన్ సామ్రాజ్యం వాళ్ళ లాని కనుక మీరు క్రైస్త కనుక లాని వైలేట్ చేసేడంటే కింగ్ విల్ ఆస్కి అరెస్టెడ్ ఇమీడియట్లీ కాబట్టి లా కి సంబంధించి మనం క్రైస్ట్ని ట్రాప్ చేసినట్లయితే అప్పుడు కింగ్కి మనం వెళ్ళి పైలెట్ కింగ్ పేరు అతనికి కనుక కింగ్స్ రిప్రజెంటేటివ్ అనుకోండి అతనికి కనుక మనం కంప్లైంట్ చేయగలిగినట్లయితే అప్పుడు మనకి మన కోరిక తీరుతుంది అని ప్రీస్టులందరూ ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసి క్రైస్ట్ దగ్గరికి వెళ్ళి దండం పెడతారు దండం పెట్టి ఏమయా సీజర్ సీజర్ ఈస్ ది కింగ్ సీజర్ రోమన్ కింగ్ సీజర్ అందరూ సీజర్సే వాళ్ళందరూ సీజర్సే సీజర్కి ట్యాక్స్ కట్టరాకర్లేదా అని అడుగుతారు అడిగితే ట్యాక్స్ కట్టక్కర్లేదు అని కనుక చెప్తే కింగ్ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే హీ విల్ బీ అరెస్టెడ్ హీస్ ప్రీచింగ్ రూల్ చూడండి నేనేమో భగవద్గీత చెప్తానని బైబుల్ చెప్తున్నాను జస్ట్ బేర్ విత్ మీ ఫర్ టూ మినిట్స్ సో హీస్ పీచింగ్ వైలేషన్ ఆఫ్ ది లా అని కనుక వీళ్ళు సాక్షికంగా కనుక కింగ్ ముందు పెట్టగలిగితే హీ విల్ బి ఇమీడియట్లీ అరెస్ట్ చేయండి అప్పుడు వాళ్ళు వేసి వేషాలకి అడ్డు తొలగిపోతుంది అందుకోసం ఇతన్ని ట్రాప్ చేయడం కోసం అడుగుతారు వీళ్ళు కింగ్కి ట్యాక్స్ కట్టాలా అక్కర్లేదా అని అడుగుతారు అడిగితే అప్పుడు క్రైస్ట్ ఏం చేస్తాడంటే మీరు ట్యాక్స్ కట్టి సందర్భాల్లో ఏ రూపంగా ట్యాక్స్ కడతారు అని అడుగుతారు అడిగితే బంగారు నాణ్యంలో టాక్స్ కడతాము బంగారు నాణ్యాల లెక్క పెట్టి ట్యాక్స్ కడతాము ఓకే రోమన్ కాయిన్స్ ఓకే షో మీయే కాయిన్ అని అంటే వాళ్ళు దే షో ఎ కాయిన్ ఆ కాయిన్ మీద బొబ్బు ఉంటుంది హూస్ ఫిగర్ ఇటీస్ అని అడుగుతారు హూస్ ఫిగర్ ఇటీస్ అంటే ఇటీస్ సీజర్స్ అని చెప్తారు వీళ్ళు అంటే అప్పుడు ఆయన గివ్ సీజర్స్ టు సీజర్ and gods to god anjeptte anjeptte vidu vela moham veskonu velipotha aa taravadu velipoyapudu anukuntaru manam trap vesam gaane vidu palaledra endukante gives seizures to seizure and gods to god annadu he did not violate dilaa tarvata christ apostles tho antadu vidu nannu trap cheyadanu chusaru nenu trap lo palaledu gaminchara annanta so so what i was trying to say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 And because of tax was the issue. And therefore he did not violate the law. And when it came to the apostles, he says, show the other cheek. Whereas Shri Krishna is not allowed to say anything, but in the context of this, Swadharma is a part of the world. Swadharma is a part of the world. Swadharma is a part of the world. There is a part of the world. Swadharma is a part of the world. యుద్ధం చేయమని చెప్తున్నాడు కాబట్టి యుద్ధం చేయమని చెప్తున్నాడు కాబట్టి కృష్ణుడు తక్కువని ఒక చీక్ కాకుండా ఇంకో చీక్ చూపించమన్నాడు కాబట్టి క్రీస్ట్ గొప్ప అని ఈ మిషనరీస్ చేసేటువంటి ప్రచారం ఏదైతే కలదో ఇది చాలా దుర్బుద్ధితో కూడినది చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాలలో అజ్ఞానంతో కూడినటువంటి ప్రచారం కాబట్టి క్రైస్ట్ యుద్ధం చేయొద్దని మీ రక మీ రైట్స్ని మీరు పరిరక్షించుకోవద్దని దద్దం వల్ల ఉండమని ఎక్కడా చెప్పలేదాన్ని సర్వసంగ పరిత్యాగులను ఉద్దేశించి మీరు యూ బేర్ విత్ ఇన్సల్ట్స్ అండ్ అదర్ థింగ్స్ అని తన యొక్క శిష్యులకి వాళ్ళ పరిస్థితి అది కనుక అలా బోధించాడు తను ఆ నియమాన్ని పాటించాడు సో శ్రీకృష్ణుడిని దుర్యోధనుడు అవమానం చేస్తాడు అవమానం చేస్తే శ్రీకృష్ణుడు యుద్ధం ప్రకటించాడా ప్రకటించలేదు నీ అవమానం నాకెంత లేని లేచక్క వచ్చాడు ఆ కట్టేస్తే ఉప్పేసు అక్క అంతేగాని అదిగో నేను వెళ్తే అవమానం చేశాడు వీడు అని వెంటనే బలరాముడికి ఒక కబురు పెట్టి నాన్ను అవమానం చేశాడు కాబట్టి వీళ్ళ మీద యుద్ధానికి రా అని చెప్పేసి చెప్పలేదు వెన్ ఇట్ కేమ్ టు హిమ్సెల్ఫ్ హీ వాజ్ విల్లింగ్ టు రిసీవ్ ఎనీ ఇన్ జస్ట్ ఎనీ ఇన్సల్ట్ ఆల్సో బట్ వెన్ ఇట్ కేమ్ టు అర్జున హీ అడ్వైజెస్ హిమ్ డూ యువర్ అంతే కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు బోధిస్తున్నది స్వధర్మం చేయమనే కానీ యుద్ధం చేయమని కాదు ఇట్ ఈజ్ ఇన్సిడెంటల్ దట్ స్వధర్మ హ్యాపన్స్ టు బీ ఫైటి ఇప్పుడు పోలీసులు పోలీసులకు తుపాకులు ఇస్తారు ఎందుకు ఇస్తారంటారు అవసరమైతే పలచడం కోసమే ఇస్తారు కదా మరి పోలీసు తుపాకీ కాల్చాడు అనుకోండి అదిగో పోలీసు తుపాకీ కాల్చేడు హింస చేసేస్తున్నాడు రక్తం అని చెప్పేసి గోల పెట్టేస్తే వాడు కాల్చాల్సిన సందర్భంలో కాల్చడం కోసమే వాడు తుపాకీ కాల్చక పోలీసులు తుపాకులు కాల్చరాదు దండములతో కొట్టరాదు అని రూల్ పెట్టేసేయండి పెట్టేస్తే ఇంకా అప్పుడు లా ప్రకారం వాడు కర్రతో కొట్టకూడదు తుపాకులు కాల్చకూడదు అప్పుడు ఇంకా పోలీసు ఏమిటండి కాబట్టి స్వధర్మ పోలీసు వచ్చినప్పటికి లాఠీ ఛార్జ్ అని చెప్తారు ఎవడు ఆ మ్యాజిస్ట్రేట్ లాఠీ ఛార్జ్ ఏమైనా ఆర్దరు వేస్తాడు అప్పుడు ఎప్పుడైనా మీరు లాఠీ చార్జ్ చూసారా నేను చూసాను లాఠీ చార్జ్ టీవీలోనైనా చూసుంటారు కదా లాఠీలు ఎలా ఉంటాయి బోలు కర్రలు ఉండవు ఫుల్ సాలిడ్ లాఠీలు ఉంటాయి బోలుగా ఉంటాయి కదా బోలుగా టంగు మన చెప్పడవుతుంది తప్పిస్తే దెబ్బ తగలదని మీరు అనుకోద్దు సాలిడ్గా ఉంటాయి లాఠీతో కొడితే ఉత్తరప్రదేశ్లోనూ అక్కడ లాఠీ చార్జీ చేస్తారు గుర్రాల మీద వచ్చి ఆ లాఠీ దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడ ఎముక విరిగిపోతుంది అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ లాఠీ దెబ్బలు తగిలిన వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళి కట్లు కట్టించుకుని ఎముకల వైద్యుడు చేత వైద్యం చేయించుకుంటారు లాఠీ చార్జ్ సపోజ్ చార్జ్ అని లాఠీ ఛార్జన్ అంటే అప్పుడు పోలీసు అబెబ ఈ కర్ర గట్టిగా ఉందండో ఇది కనుక తగిలితే దెబ్బలు తగులుతాయి వాళ్ళకన్నా అన్నాడు అనుకోండి అది పద్ధతి సో పోలీస్ ఈజ్ నాట్ సపోజ్ టు ఆర్గ్యూ వారియర్ ఈజ్ ఏ సోల్జర్ ఈజ్ నాట్ సపోజ్ టు ఆర్గ్యూ ది వోంట్ ఆర్గ్యూ ఈ అమెరికాలో వచ్చింది మాట ఒకసారి ఈ ఇరాక్ వారి సందర్భంగా సోల్జర్స్ షుడ్ రిఫ్యూజ్ ఆర్డర్స్ అనే అలాగంటది ఏదో మొదలు పెడితే ద ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు చెప్పారు వీ హ్యావ్ నా నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ అని చెప్పారు జాన్ కెర్రీ జార్జ్ బుష్ వాళ్ళ ఇద్దరి మధ్యన ఆ ఎలక్షన్ గోళ చాలా అధికంగా ఉన్నప్పుడు ఈ పాయింట్ వస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ రిఫ్యూజ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఇట్ వీఆర్ నాట్ కన్సర్న్ విత్ మాకు ఆర్డర్ వస్తుంది ఇంప్లిమెంట్ దట్ ఆర్డర్ అంటే హిట్లర్ ఆర్మీస్ని స్టాలిన్ గ్యాడ్ మీదకి పంపించినప్పుడు కొంతమంది మనం స్టాలింగ్ బ్యాడ్ వైపు మూవ్ వెళ్తున్నాము వింటర్ వచ్చేసింది మనం నెగ్గలేము ఇది మనం మరణించడం ఖాయం సో ఇట్ ఈజ్ ఇన్ ది గుడ్ ఇన్ ది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ ది ఆర్మీడ్ ఫోర్సెస్ వీ షుడ్ గో బ్యాక్ అనే ప్రపోజల్ వస్తే ది ఆర్డర్ హ్యాస్ కమ్ మూవ్ ఫార్వర్డ్ అని ది ది ఎంటర్ ఇన్ ది డెత్ డెత్ వెళ్ళిపోతారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫర్ దెమ్ టు థింక్ ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు యాక్ట్ క్షత్రియం యొక్క స్వధర్మం అలా సన్యాసుల యొక్క ధర్మం వేరేం. ఉంటుంది ధర్మం మనిషి నుంచి సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఆత్మ ఒక్కటే క్షత్రియుడు ఆత్మ సన్యాసి ఆత్మ రెండు కూడా అకర్త భోక్త అక్కడ మార్పే ఉండదు ధర్మం దగ్గర మాత్రం మార్పు కాబట్టి ఈ కాంటెక్స్ట్ని కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది శ్లోకం దానికి అవతారికి చూద్దాం ఇహ పరమార్థతత్వాపేక్షాయా శోకో మోహో సంభవతి ఇత్యుక్తం చూడండి పరమార్థతత్వము పరమార్థతత్వము అంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపమేమి అని మీరు పరిగణనలోకి తీసుకున్నప్పుడు పరమార్థతత్వ అపేక్షాయా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం చూసాము ఏమని శోకానికి కానీ మోహానికి కానీ సుతరాము తాగులేదు అని చూసాము ఆ మాట చెప్పడం అయినది సరే నాకు ఆత్మతత్వం తెలియదండి దేహము కంటే విలక్షణమైన కర్త భోక్త కానీ సర్వవ్యాపకమైన దేశకాల పరిచ్ఛేదరహితమైన ఆత్మ నేను అని నాకు తెలియదండి ఐ డోంట్ నో దాట్ మేబీ సో బట్ ఐ డోంట్ నో దాట్ మరి నీకేమిటి తెలుసు నేను ఒక మనిషిని కర్తని భోక్తని కర్మల్ని చేసుకుని ఫలాన్ని అనుభవిస్తాను ఇప్పుడు చెప్పండి మీరు ఏం చెప్తారు అంటే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 అంటూ అలాగా ఒక ప్రసంగం చేస్తా నో వీ డోంట్ యాక్సెప్ట్ దట్ నీ ఒక మనిషిని దేహ దేశ కాలములకు లోబడి ఉన్నవాడను దేహమే నేను దేహ సంబద్ధమైనటువంటి లక్షణములే నా లక్షణముడు స్త్రీని పురుషుణ్ణి స్త్రీని ఫలానా వంశం వాణ్ణి ఇవన్నీ కూడా నీవు యథార్థమని స్వీకరించే పక్షంలో కూడా శోకమోహాలకి తావులేదు మరి ఇంకెలాగా ఏమిటి ఉంటుంది తావు అంటే స్వధర్మమే కాబట్టి నీ స్వరూపం ఏమిటో నువ్వు చెప్పు నీ స్వరూపము అకర్తృ అభోక్తృ ఆత్మయ అయితే శోకమోహాలకి తావులేదు అట్లుగాక నీ స్వరూపము నాకు తెలిసినంతలో నేను కర్త భోక్త మానవుణ్ణి అను అప్పుడు కూడా శోకమోహాలకి తావులేదు ఎందువల్ల స్వధర్మం అనేది ఇటు ఇట్ డి డి డి డి డిస్ప్లేసెస్ షోకా అండ్ మోహ శోకమోహాలకి మనస్సులో తావు ఇవ్వకుండగా స్వధర్మం అనేది ఇట్ ఓవర్టేక్స్ షోకా అండ్ మోహ కాబట్టి ఒక గివెన్ సిచ్యువేషన్లో శోకిస్తూ మోహాన్ని పొంది కూర్చోవడం అన్నానికి అవకాశమే లేదు ఎందుకంటే స్వధర్మం అనేది ఉంటుంది కనుక స్వధర్మాన్ని విడిచిపెట్టేస్తే మాత్రమే శోక మోహాలు ప్రవేశిస్తాయి కాబట్టి నీవు పరమార్థతత్వమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవు నీ స్వధర్మాన్ని నీ అనుష్ఠించవు కేవలము శోకిస్తూ కూర్చుంటావు ఇది పెద్ద అజ్ఞానము అని చెప్తున్నారు కాబట్టి సాంఖ్యయోగం అయిపోయింది ఇక్కడి నుంచి ఇంకా సాంఖ్యం కాదు ఇక్కడి నుంచి వచ్చే శ్లోకాలన్నీ కూడా కేవలము ఇన్సిడెంట్ అంచేతనే ఇక్కడ ఒక ఐదారు శ్లోకాలున్నాయి ఇవి కేవలము ఆ కాంటెక్స్ట్కి మాత్రమే వర్తిస్తాయి యూనివర్సల్గా వర్తించవు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 సో పరమార్థతత్వాన్ని మీరు పరిగణన అపేక్ష అంటే పరిగణించటం దాన్ని పరిగణించినప్పుడు శోకమోహములకు తావు ఎలాగూ లేదు అని చెప్పడం అయినది ఆ పరమార్థతత్వాన్ని ప్రక్కనబెట్టి లౌకికమైన విజ్ఞానం నా కేవలం పరమార్థతత్వాపేక్ష లౌకికంగా నేను ఫలానా మనిషిని ఇగోయితే నా యొక్క పరిస్థితి అనే వ్యక్తి ఒక వ్యక్తిగా తనను భావించే సందర్భంలో కూడా నీవు శోకించటానికి సందర్భము కాదు అని చెప్తున్నారు స్వధర్మము గనుకూ అందం శ్లోకం స్వధర్మమేక్ష్య నవి కంపిసి ధర్మ్యాద్ధి శ్రేయోన్యత్ క్షత్రియ విద్య పదచ్ఛేదం శబ్దము సార్ స్వధర్మ అప్పక్ష్య నా వికంపిర్హసి ధర్మ్యాత్ యుద్ధాత్ేయ అన్యత్ క్షత్రియ విద్య స్వధర్మం స్వధర్మమును అవేక్ష్య అపి పరిశీలించిన వికంపితుం చెలించుటకు నా అర్హసి తగవు నీవు ఆత్మస్వరూపాన్ని తీసుపక్కన పెట్టు నీ ధర్మాన్ని ఒక అర్జునుడు అనే వ్యక్తిగా నీ ధర్మం ఏమిటి అది నువ్వు తెలుసుకుంటే అప్పుడు కూడా నీవు నా వికంపి ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే విశేషంగా కంపిస్తున్నాడు అర్జునుడు వణికిపోతున్నాడు సో శోకంతో మోహంతో వణికిపోతున్నాడు అతను ధనస్సు పట్టుకోలేకపోతున్నాడు జారిపోయింది సో అంటే తను చేయాల్సిన కర్తవ్యానికి అత్యవసరమైన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి చేతుల జారిపోయాయి పరీక్ష రాసి విద్యార్థికి పెన్ను చేతుల నుంచి జారిపోయింది అనుకోండి వాడికి అవి పరీక్షలు రాసి ఉధి ఏమిటి అండి సంసారం మిథ్యా అని అన్నాడు అనుకోండి పరీక్ష రాయాల్సిన విద్యార్థి అది పద్ధతే సంసారం మిథ్యా విషయం తెలుసు ఒక పరీక్ష రాసేసిన తర్వాత తెలుసుకోవచ్చు పరీక్ష రాసి ముందు అలాంటిది పెట్టకూడదు పరీక్ష రాసి ముందు పెళ్లి చేసుకునే ముందు ఇలాంటివి పెట్టకూడదు అవునో స్వధర్మం అనేదానికి కట్టుబడి ఉండాలి దాంట్లో దిగనేవద్దు దిగితే మటుకు యూ ఫుల్ఫిల్ యువర్ డ్యూటీ సో అలాగా ఈ అర్జునుడు అలాగ ఉనికిపోతూ ఉండటం వీళ్ళు యుద్ధంలో ప్రవేశించి చచ్చిపోతారేమో రక్తపాతం రక్తం చూస్తే నా కళ్ళు తిరుగుతాయి రక్తపాతం నా వల్ల కాదు అని అంటే యుద్ధంలోకి వెళ్ళి అదేం మాటే యుద్ధం అంటే ఏమిటి కాబట్టి నీవు స్వధర్మాన్ని పరిశీలించుకో నీ డ్యూటీ అవటం అర్థం చేసుకుని ఈ విధంగా చెల్లించటము నీకు తగదు ఇక్కడ ఏమని చెప్తారంటే స్వధర్మం దగ్గర మీరు సెంటిమెంట్ని ప్రవేశపెట్టి మీరు ధర్మాన్ని కనుక పాటించటం మానేసినట్లయితే జీవితంలో పతనం ఆరంభం అవుతుంది అని చెప్తారు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు యథాహి మలినైర్ వస్త్రై ఎత్రోపవిశ్యతే ఏం చలిత వృత్తిస్తు వృత్తశేషం నరక్షతి అని ఒక ఒక వాక్యం ఒకటి ఉంది ఇప్పుడు శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని ఉన్నాడనుకోండి వాడిని కూర్చోమని మీరు అన్నప్పుడు అరుగు మీద వచ్చినప్పుడు ఆ రావే కూర్చోమని అన్నప్పుడు అరుగు మీద కూర్చోమన్నారు అనుకోండి గమ్ములు కూర్చోడు చూసుకుంటాడు దులుపుని కూర్చుంటాడు లేకపోతే నిలబడే మాట్లాడతాడు ఏం పర్వాలేదు రండి నేను నిలబడే మాట్లాడతాను రెండు నిమిషాల నిలబడే మాట్లాడతాడు ఇందువల్ల కూర్చున్నట్లయితే తన యొక్క శుభ్రమైన వస్త్రాలు మరి ఉరికవుతాయి అని భయం ఉంటుంది సో అలా కాకుండా వాడు ఈ మెకానిక్లు ఉంటారు చూడండి మీరు ఎప్పుడైనా అంటే మలిన వస్త్రాలకు దృష్టాంతంగా చెప్తున్నా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 మీరు మోటార్ సైకిల్ స్టాండ్ వేశారనుకోండి స్టాండ్ వేసి మీరు జాగ్రత్తగా నిలబడతారు ఎందుకంటే అక్కడ అంతా బురద మురికి ఉంటుంది కానీ వాడు వచ్చి అక్కడ చతికి దాన్ని ఒప్పడం ప్రారంభిస్తాయి ఎందువల్ల అంటారు మలినైర్ వస్త్రైహి ఎత్రపు వేసుకున్న వస్త్రం మలినంగా ఉందని వాడికి తెలుస్తూ ఉంటుంది మురికి వస్త్రం దీంతో శుభ్రమైన చోటే కూర్చోవాలి అనేటువంటి పట్టుదల ఉండదు మురికున్నా కూర్చుంటాడు ఏమున్నా కూర్చుంటాడు అక్కడ దాంట్లో వెళ్ళి చతికి పడతాడు మురిగ్గా ఉన్నవాడు అలాగే ఉంటాడు ఏవం చలిత వృత్తిస్తూ వృత్తశేషం నరక్షత కొంత మురికి ఉంటే వీడు వెళ్ళి ఎక్కడోక్కడ కూర్చుని మరింత మురికి చేసుకొస్తాడు ఇంకొంచెం మురికి కాకూడదు అనే ఉండదు అది ఆ లక్షణం వల్ల వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మురికిగా ఉంది కనుక అలాగే వీడు తన ధర్మాన్ని ఆచరించడం మానేశాడు అనుకోండి చలిత వృత్తి వృత్తి అంటే వర్తనం వాడి ప్రవర్తన ఎలా ఉండాలి వాడి ధర్మం ఏమిటి అనే విషయంలో చలిత అంటే కంపించి అంటే జా పక్కకి జ జరిగి వాడి ధర్మం నుంచి వాడు కనుక చితుడైపోయి ఒకసారి కనుక వాడు కాంప్రమైజ్ అయిపోతే వాడు బ్రతుకంతా కాంప్రమైజ్ అవుతూనే ఉంటాడు వృత్తశేషన్న రక్షతి ఏదో ఒక పిసరంతా కాంప్రమైజ్ అయ్యాము మిగిలిన రక్షించుకుందాము మిగిలిన ఏరియాస్ని మనం కాంప్రమైజ్ అవ్వకుండా రక్షించుకుందాము అని వాడు అలా ఉండడు హీ విల్ టేక్ దిస్ డౌన్ఫాల్ టు ది ఎక్స్ట్రీమ్ అది హ్యూమన్ మైండ్ ఫంక్షన్స్ లైక్ కొంచెం మురికైతే పోలే మురికి అయిన మురికి ఏదో అయింది ఇంకా మరింత మురికి కాకుండా బట్టలని కాపాడుకుందాము అని వాడు అనుకోడు ఒకసారి నేను నా భుజం మీద కండువాని ఉతుకుతానంటే ఒక అమ్మకి ఇచ్చాను ఆ అమ్మకి ఇచ్చాను ఇస్తే ఆమె ఏం చేసింది కండువాని తీసుకెళ్ళి మురికి పెట్టాను అక్కడ మురిగ్గా ఉంటే చూస్తూ కూడా పెడతాయి అని నేను అంటే ఆమె అంటుంది ఎలాగో ఉతకపోతున్నాను కదా అంటే పెట్ట చూసారా అంటే నేను చెప్పాను చూడు నువ్వు ఉతకపోతున్నానంటే నాకు అండువా అంత మురికి అవ్వదు అది వాడాను కనుక నీకు మళ్ళీ ఉతకడానికి ఇచ్చాను కానీ దాని నిండా అంత మురికేం అవదవు నువ్వు లేని మురికి పట్టించి తర్వాత ఆ మురికిని వదల్చలేకపోతావు అలాగ ఎక్కడ పడితే అక్కడ పెట్టదు స్వచ్ఛమైన చోటే పెట్టు కొత్త మురికి దానికి అంటించొద్దు అని నేను చెప్పాను ఎందుకని అలా ఎందుకు చేసిందా అమ్మ అంటే ఆ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది ఎలాగూ మురికితే కదా ఇంకొంచెం మురికి పడితే మాత్రం నష్టమే వచ్చింది అంచేతనే మానవ మీరు ఆలోచించండి మొట్ట అసలు లంచం తీసుకోకుండా ఉన్నాడు అనుకోండి వాళ్ళు లంచం తీసుకోకుండానే ఉంటాడు ఒక్కసారి కకృర్తపడ్డాడు లంచం వద్దండి మీరు ఉరికే డిన్నర్ పార్టీకి మాత్రం రండి బ్రెండ్ ఇంటికి వెళ్ళరా ఏమి ఫ్రెండ్ ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్తారా వెళ్ళరా మాకు వెళ్తాము అయితే మేము ఫ్రెండ్లు అనుకోండి మా ఇంటికి వచ్చి భోంచేయండి మీరు మీరు డిన్నర్ పార్టీకి రండి మా ఇంట్లో గెస్ట్ కింద రండి అయితే లంచం మాత్రం మీరు ఇవ్వద్దు నేను తీసుకున్నాను మేము మీరు తీసుకోవద్దు మీరు డిన్నర్ పార్టీకి రండి అంటే మీరు వెళ్ళి డిన్నర్ పార్టీ చేసి వస్తాయి అంతే బస్ దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ హిజ్ క్లీన్ క్లీన్లీనెస్ ఎందుకంటే ఒక్క పిసరు చెలించిందంటే ఆ ప్రవృత్తి ధర్మం నుంచి ఒక్క పిసరు దిగజారేడంటే వృత్తశేషం నరక్షతి మిగిలిన శుభ్రంగా శుచిగా ఉన్న భాగాన్ని కూడా ఆ శుచిగా అట్టేపెట్టుకోవాలి అనేటువంటి ఆ ఆగ్రహము ఆ పట్టుదల లేకుండా పోతుంది హే అర్జున నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుంది నీ ధర్మాన్ని నువ్వు కనుక ఒక్కసారి సరిగ్గా పాటించకుండగా విదిలిపెట్టేసేవంటే రేపొద్దున నువ్వు అనుకున్నట్టుగా సన్యాసం తీసుకున్నా నీవు సన్యాస ధర్మాన్ని పాటించవు తీసులే మనిషి అన్న తర్వాత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 సన్యాసంలో అన్ని వదిలిపెట్టవచ్చు కదా అని గృహస్థాశ్రమ ధర్మాలని ఎగకొట్టి సన్యాసాన్ని ఒక ఎస్కేప్ మెకానిజం కింద వాడుకోవడం చాలా తప్పదు కాబట్టి హే అర్జున నీ ధర్మాన్ని నువ్వు చేయి నీ ధర్మం ఏమిటో నువ్వు చూసుకో శ్రీకృష్ణుడు అర్జునున్న రంగ రణరంగంలోకి తీసుకొచ్చాడా లేకపోతే అర్జున్ చేపరంగంలోకి అర్జునుడు తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు చేపట్టులో ఆకొచ్చాడు యుద్ధాంగంలోకి నాకేం సంబంధం లేదన్నా యుద్ధంలోకి చేపట్టులోకు చెయ్య నీ డ్యూటీ నువ్వు చేయి నీ డ్యూటీ నువ్వు చేసినట్లయితే నువ్వు అన్నట్టుగా ఏదో భాష్యం చేసుకోవచ్చు సన్నిహార భిక్షాటనం చేసుకోవచ్చు అవన్నీ కూడా ఆ సమయం వచ్చినప్పుడు అది చూడవచ్చు కాబట్టి స్వధర్మం నుంచి చెల్లించటానికి వీలు లేదు ఇది పెద్ద ప్రతిపాదన మీరు సెంటిమెంట్ దీంట్లో ప్రవేశపెట్టకూడదు యుద్ధం చేయమంటున్నాడు అని అనకూడదు యుద్ధం చేయమంటున్నాడని చెప్పినట్టుగా వినబడుతుంది బికాస్ ది కాంటెక్స్ట్ హ్యాపీన్స్ టు బి అ బ్యాటర్ అదర్వైజ్ శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యం కాదు శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యము కేవలము స్వధర్మమే యమధర్మరాజు నచికేతుడికి పాఠం చెప్పినప్పుడు అక్కడ హననము అనే క్రియని వాడతాడు ఏ హననం అన్నెందుకు భోజనం అనవచ్చు కదా అంటే మరి ఆయన తెల్లారిస్తే ఆయనకి హననంతోటే సంబంధం ఇప్పుడు కదా మృత్యుదేవత కదా అని చెప్పి హనన క్రియని వాడతాడు ఎవరి సందర్భాన్ని బట్టి వాడు దృష్టాంతం చెప్తాడు అది కాబట్టి తాత్పర్యం ఏమిటంటే నీ కర్తవ్యము ఏది అయినా కూడా నీవు చేసి తీరవలసిందే నిజత మీకు ఎక్కడైనా చూడండి భారతదేశంలోనే అక్కర్లేదు ఏ దేశంలో చూసినా కూడా అన్ని సమాజాల్లోనూ కూడా కర్తవ్యనిష్ట అన్నది ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ నేను యుఎస్లో ఒక డైలాగ్ చాలాసార్లు విన్నా మనం ఏదైనా ప్రొటెస్ట్ చేశారనుకోండి వాడు ఏమంటాడో తెలిసిన డియర్ సార్ ప్లీజ్ నోట్ ఐ డి నాట్ మేక్ ది రూల్స్ అని చెప్పి హీ విల్ ఇన్సిస్ట్ ఏదైనా పే చేయాలనుకోండి పే చేయమంటాడంతే no no I, this is not proper i will not pay an meerante dear sir i did not make the rules unta nen rules ni en chesine vanni kaadu vaadu rule follow avadame vaadu duty aa rule correct a tappa annadi aa meemamsa lo praveshinchadu asalu he follows the rule no no ee identity card lekapoyina ikka nunchi akkada kaane kada veldamo intatlokge em ayipodu bombincho ante no sir i did not make the rules anjeyta నోనా ఈయన జ్వరంతో ఉన్నాడు వెళ్ళలేకపోతున్నాడు నేను ఆ గేట్ దాకా దిగబెట్టి వస్తానని మీరు ఎయిర్పోర్ట్లో మేము వస్తారంటే నో సార్ ఐ డి నాట్ మేక్ ది రూల్స్ యు కెనాట్ గో వస్తాను నో సెంటిమెంట్ ఐ సింపతైజ్ విత్ యూ బట్ ఐ కెనాట్ హెల్ప్ ఇట్ కాబట్టి సెంటిమెంట్ని పెట్టి స్వధర్మాన్ని చెడగొట్టి ప్రయత్నం చేయకూడదు తర్వాత రెండో భాగం చెప్దాము క్షత్రియస్యా క్షత్రియునకు ధర్మబద్ధమైన యుద్ధాత్ యుద్ధము కంటే క్షత్రియు క్షత్రియుడంటే అర్థం ఏంటంటే క్షతాత్కిల రాత్రాయత్రహ క్షత్రస్య శబ్దో భువన రూఢ అని కాళిదాసు మహాకవి రౌశంలో అంటాడు మీరు విన్నారో లేదో ఏమాట క్షత్త్ర క్షత్ర క్షత్రియ అన్నది ఇయా తర్వాత వస్తుంది అసలు ది వర్డ్ ఈజ్ క్షత్ర క్షత్రలోను కొంచెం జాగ్రత్తగా రాసి వాళ్ళు ఎలా రాస్తారంటే తా రాసి దానికి ఎంతో తావొత్తిచ్చి క్షత్ర చేసి దానికి రాపిస్తారు క్షత్ర రెండు తాలు ఉన్నాయి అక్కడ ఆ రెండు తాళేటంటే క్షత్ర క్షతత్ర క్షతాత్ ఇది క్షత్రియ క్షతాత అంటే ఆపద నుండి త్రాయతే రక్షిస్తాడు అంటే ఎవడైనా కష్టంలో ఉన్నప్పుడు అటాక్ చేశారనుకోండి శత్రువులు అటాక్ చేసినప్పుడు ఈ సమాజం కష్టంలో ఉన్నప్పుడు ఈ క్షత్రియుడు ఈ ఆల్మీవాడు వెళ్ళి యుద్ధంలో నిలబడి యుద్ధం చేసి వస్తాడు వచ్చి ఆ విధంగా ఈ సమాజాన్ని రక్షిస్తాడు లేకపోతే అన్యాయం జరుగుతుంది అనుకోండి రోడ్డు మీద ఎవడైనా అత్యాచారం చేస్తున్నాడు అనుకోండి మరో వ్యక్తి మీద నన్ను రక్షించడంలో అయినా వీడు కేక వేస్తే అప్పుడు పోలీసు ఏం చేస్తాడు పోలీసు క్షత్రియుడు వాడు ఏం చేస్తాడు పరిగెత్తుకు వెళ్ళి లాఠీ జలిపించి ఆ అత్యారం చేసి వాడిని కొట్టి వాడి చేతులు వెనక్కి విరిచి సంఖ్యలు వేసి ఈ బలహీను రక్షిస్తాడు వాడు కనుక పుట్టినట్లయితే దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలితే రక్తం వస్తుంది ఎదరవాళ్ళు హింస చేసినట్టు హింస పదాన్ని ప్రయోగించేసి నేను అలా చూస్తూ ఊరుకుంటాను నాకేం సంబంధం లేదని అన్నాడు అనుకోండి పోలీసు అన్నాడు అనుకోండి పోలీసు పోలీసు కాకుండా మరొకటంటే పర్వాలేదు పోలీసు కనుక అలా అన్నట్లయితే అది వాడు ధర్మాన్ని వాడు చేయలేదు పోలీసు అంటే క్షత్రియుడు అని అర్థం కాబట్టి క్షత్రియుడికి కర్తవ్యం ఏమిటి అంటే యుద్ధము ఎటువంటి యుద్ధము అస్తమానం సందర్భం ఉన్నా లేకపోయినా యుద్ధం చేయమని చెప్పట్లేదే ధర్మ్యాత్ యుద్ధాత్ ఈ పదము ధర్మ్యా అనే ప్రత్యయం మీరు గమనించాలి సంస్కృత విద్యార్థులు కదా యా అనేది ఎప్పుడు వస్తుందంటే ధర్మము నుండి ప్రక్కకు తొలగనిది అనపేతము అనే అర్థంలో యా అనే ప్రత్యయం వస్తుంది ధర్మాత్ అనపేతం ధర్మం భాష్యకారులు రాయిపోతున్నారు అది పాణిని యొక్క ప్రత్యయము న్యాయము అని ఎప్పుడైనా విన్నారా యా కింద యా ఉంటుంది యా యా ఉంటుంది ఒరిజినల్గా న్యాయ అంటే న్యాయం న్యాయము నుండి తొలగనిది న్యాయము ఏమండే ఇలాంటి పదం ఇంకొకటి ధర్మ్యము ఎప్రచయం వస్తుంది అనపేత అంటే దాని నుంచి ప్రక్కకు జరగదు తొలగిపోదు అనే అర్థంలో యా అనే ప్రచయం వస్తుంది ధర్మము నుండి ప్రక్కకు తొలగదు దానికి ధర్మ అంటే ధర్మబద్ధమైన యుద్ధము ఇప్పుడు నువ్వు చూసుకో యుద్ధము ధర్మబద్ధమా కాదా అది యుద్ధం ధర్మబద్ధం కాకపోతే అసలు నిన్ను యుద్ధానికి ఎవరమ్మన్నాడు రావడమే పొరపాటు ఒకవేళ వచ్చినా కంటిన్యూ కూడా చేయక్కర్లేదు వెనక్కి వెళ్ళిపోవచ్చు యుద్ధము ధర్మబద్ధమా కాదో చూసుకో క్షత్రియుడికి ధర్మబద్ధమైన యుద్ధం అది వాడు ధర్మం అంటే ఎలాగంటే ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అనుకోండి అసలు ఈ యుద్ధము మనం ముందుకు వెళ్ళాలా అక్కర్లేదా అని నిర్ణయించే స్థితిలో అర్జునుడు ఉన్నాడు ఎందుకంటే అర్జునుడు కనుక ధర్మరాజు అడిగాడు అందరినీ ఏమో యుద్ధానికి మనం వెళ్ళదాకర్లేదా నీ ఒపీనియన్ ఏంటి నేను భీముడిని అడిగాడు ద్రౌపదిని అడిగాడు సహదేవుడిని అడిగాడు నకులు అడిగాడు అర్జునుడిని అడిగాడు వాళ్ళు చెప్పిన వాళ్ళు వేసిన ఓటు ఎలా ఉందో చెప్పంటారా మీరు ఆశ్చర్యపోతారు చెప్తే భీముడు అన్నాడు మనకి యుద్ధం అనవసరమేమో మనం శాంతికి పోదాం అంటాడు నకులుడు అలాగే అంటాడు సహదేవుడు అలాగే అంటాడు ధర్మరాజు శాంతి పక్షమే ఎప్పుడు కూడా ద్రౌపది యుద్ధపక్షం ఆవిడ యుద్ధం చేస్తే రాల్సిందే నువ్వు శాంతివచనాలు కొలకద్దు అని ఆవిడ అంటున్నా అప్పుడు అర్జునుడు అంటాడు అలాగ కంగారు పడొద్దు నువ్వు శాంతివచనాలు కొలకొద్దు అని అలాగ కోపడితే అయింది అని ద్రౌపదిని కొంచెం కోకలేసి ఆవిడని ఓదార్చితోటి కూడా అయ్యా నువ్వు కూడా శాంతి చెప్పేసి ఒక ఏకపక్షంగా నిర్ణయం తీసుకోద్దు మనం ఇది విషయంలో శ్రీకృష్ణుడిని సలహా అడుగుదాము ఆ తర్వాత కన్సెన్సస్ ఆ సిచ్యువేషన్ ఎలా వస్తే అలా చేసుకుందాము అని ఒక రకంగా అతను చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అడిగితే శ్రీకృష్ణుడు అంటాడు ఇంకొకసారి అంతకుముందే ఒక రాయిబారం అయింది సంజయ్ రాయిబారమో ఏదో అయింది ఇంకొక ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకొక ఎఫర్ట్ చేయకుండా ఫస్ట్ టైం చేసిన టాక్స్ ఫెయిల్ అయిపోయాయి కాబట్టి వెంటనే వారు డిక్లేర్ చేయడం న్యాయం కాదు వన్ మోర్ ఎఫర్ట్ వీ షుడ్ డూ అని ఒక చెప్తాడు తర్వాత వారు డిక్లరేషన్ మనం చేయకూడదు దుర్యోధనుడు కనుక వారు డిక్లేర్ చేస్తే దానికి మనం రెస్పాన్స్ ఇచ్చి ఉండాలి కానీ మనంతటా మనం వారు డిక్లేర్ చేయకుండా ఉంటే మంచిది అని కూడా చెప్తాం నాకు గుర్తున్నంతలో చెప్తున్నాను వెరిఫై చేయొచ్చు మీరు చెప్తే అయితే మరి రాయిబారంగా మొన్నే కదా పంపించాను రాయభారం ఫెయిల్ అయిపోయింది ధౌమ్యున్నో ఎవరినో పంపిస్తారు రాయబారం అది ఫెయిల్ అయింది మరి ఇప్పుడు ఎలాగా ఎవళ్ళు వెళ్తే బాగుంటుంది రాయబారిగా అంటే ఇప్పుడు భీముడో ఎవళ్ళో ఉంటారు ఇంకోహళ్ళు ఇంకోహళ్ళు ఎందుకు శాంతిని మనం పోషించాలని సజెస్ట్ చేసిన శ్రీకృష్ణునే మనం రాయబారిగా పంపిస్తే ఈజ్ ఏ పక్క న్యూచరల్ పర్సన్ అదర్ అదర్ సైడ్ ఆల్సో ద రెస్పెక్ట్ ఫర్ శ్రీకృష్ణుడే మనకి రాయబారుగా ఉంటే బాగుంటుంది అంటే సరే అంటే సరే అంటే అప్పుడు శ్రీకృష్ణుడు రాయబార వెళ్తాడు ఆ రాయిబారం జరిపిస్తే అక్కడ జరిగినటువంటి సంభాషణల యొక్క సారాన్ని బోధిస్తాడు మీరు యుద్ధానికి వెళ్ళమని చెప్పడవు ఇదిగో నేను వెళ్ళాను నువ్వు చెప్పన్న మాటలు వాడికి చెప్పాను వాడు చెప్పన్న మాటలు ఇవి ఎవటో తెలిసిన మాటలు మీరు క్షత్రియుల కాదా క్షత్రియులు కనుక క్షత్రియులుగా పుట్టి ఉన్నవాళ్ళు అయితే మీకు అసలు క్షత్రియ పరాక్రమం ఉన్న మునగాళ్ళైతే మీరు యుద్ధం చేసి గెలుచుకుని ఆ రకంగా వచ్చిన రాజ్యాన్ని ఏలుకోండి అంతేగాని స్త్రీ ద్రౌపది మా నాయనగారి దగ్గరికి వెళ్ళి ఏడుపుహం పెట్టి సరేమ్మా నీ అర్ధరాజ్యం నీ అర్ధరాజ్యం పట్టుకెళ్తాను అది ఏలుకుని ప్రయత్నం చేశారు అలాగ ఇప్పుడు ఇంకా అవకాశం లేదు అలా జరిగింది అనగరం ఆయన ద్రౌపదికి వరంగా ఇచ్చేస్తాడు అర్ధరాజ్యం ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు అలాగే ఛాన్స్ ఇవ్వను ఇంక ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు మీరు క్షత్రియులైతే మీరు రాజ్యాన్ని నెగ్గి ఇది మేము నెగ్గుకున్నాము ఇది మాది అని మీరు చే చేసుకోండి మీరు నెగ్గకుండగా మీకు ప్లాటర్లో పెట్టి పళ్ళెల్లో పెట్టి మాత్రం మీకు ఒక్క సూదిమోన ల్యాండ్ కూడా ఇచ్చి ప్రసక్తి లేదు మీ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో డు డు నాట్ యాక్సెప్ట్ యువర్ క్లెయిమ్స్ ఐ రిఫ్యూజ్ ఆల్ దోస్ క్లెయిమ్స్ మీరు నాకు ధర్మపన్నాలు వల్లించొద్దు మీకు చేతనైతే యుద్ధరంగంలో కలుసుకుందాని రండి చేత కాకపోతే అడవికి పండి అని పంపించాడు గబురుడు ఇప్పుడు మళ్ళీ ఓటు తీసుకుంటారు శ్రీకృష్ణుడు ఓటు వేయడు మళ్ళీ ఓటు కన్సెన్సస్ భీముడు అంటాడు మన యుద్ధానికి వెళ్ళాల్సిందే వీషుడు యాక్సెప్ట్ తీసి చాలన్స్ నకులుడు అంతే సహదేవుడు అంతే అర్జునుడు అంతే ధర్మరాజు కూడా అంతే ఆయన కూడా ఏమంటాడంటే ఐ నౌ సజెస్ట్ వీషుడు యాక్సెప్ట్ తీసి చాలన్స్ ద్రౌపదిని అడుగుతారు వీళ్ళందరూ కలిసి కష్టాలు అనుభవించారు కాబట్టి ఆవిడని అడుగుతాడు కుంతి లేదు సమీపంలో కుంతి అక్కడ హస్తినాపురంలోనే ఉండి విదరుడి దగ్గర ద్రౌపదిని అడిగితే షీ వాజ్ ఎ ప్రో ఫ్రమ్ ది బిగినింగ్ దెన్ ధర్మరాజు గారు డిక్లేర్ చేస్తారు వేర్ ఆర్ యాక్సెప్టింగ్ ఇది చాలెంజింగ్ లెటర్ స్టార్ట్ అరేంజ్మెంట్స్ ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది ఇది యుద్ధం ఇది ధర్మయుద్ధం అని నేను అనుకుంటున్నాను నువ్వేమనుకుంటున్నావు నువ్వు ధర్మయుద్ధం అనే వచ్చావా మరి ధర్మయుద్ధం అని వచ్చినట్లయితే ఈ యుద్ధం ప్రారంభం ముందు ఈ ఏడిపేదో అప్పుడు అప్పుడు ఏడవాలి ఈ యుద్ధం శాంతి ఏదో అప్పుడు చేసుకోవాలి కానీ యుద్ధం ప్రారంభం అవడానికి ముందు కాదు ఇప్పుడు ఈ యుద్ధాన్ని కొనసాగించటమే నీకు కర్తవ్యము క్షత్రియుడికి శ్రేయస్సు ఏమిటి సన్యాసం తీసుకుని భిక్షాచన చేయటం శ్రేయస్సు అంటే నో క్షత్రియునికి శ్రేయస్సు ఏమిటంటే ధర్మబద్ధమైన యుద్ధాన్ని చేయటమే శ్రేయస్సు ఎలాగా ఆ స్వధర్మాన్ని ఎప్పుడైతే అనుష్ఠించాడో రాగద్వేషాలు జోలికి పో